world peace and all that ante cheppindha avuda rats child foundation wall world peace initiative kosam kontha funds isstar wall some millions of dollars of funds unnai so what all you have to do is you have to convince them that you are indeed the candidate for disbursing those funds daniki sambandhinnaatond infrastructure anta develop chesi papers ivanni aa papers pettinatla like amnesty international wall vilu wall kontha funds puthesukuntunta anta he also somehow managed to convince them and he gets millions of dollars share every year and therefore he maintains an office in manhattan manhattan law office maintains it on some unnecessary so we'll peace activists it's a profession we'll jan we'll andrki geniva is their makkah geniva law samay jorthodar so these are called professional do gooders and they have a a very high attitude towards themselves me and all of you are struggling for peace you are all very narrow minded people indian and american you are all narrow minded we are real the real people of the world and even so much holier than the attitude they have so a professional do gooder is making a mistake in assessing the situation endukante రాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు బుద్ధుడు వచ్చాడు మహా మహావీరుడు వచ్చాడు క్రైస్టు వచ్చాడు ఇంకా ఎంతో మంది మహాత్ముడు వచ్చారు సంసారం యొక్క దుఃఖము అలాగే ఉంది అదేమీ ఇట్ డి నాట్ సో ఇఫ్ యూ థింక్ యూ కెన్ చేంజ్ యూ కెన్ రిడ్యూస్ సంసారంలో ఉండే దుఃఖాన్ని రిడ్యూస్ చేసేందుకోసమే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని అనుకుంటే ఓ వెర్రివాడ యూఆర్ మిస్టేక్ అసలు నీకు జగత్తు యొక్క సరైన అవగాహన లేదు అయితే సేవ చేయాలా చేయాలి దేనికోసం చేయాలి ఆత్మోన్మతి కోసం చేయాలి ఆత్మన మోక్షాయ జగద్తాయచ అని అనివారు వివేకానంద స్వామి హితం చేసేది ఎందుకో తెలుసినా ఆత్మోన్మతి కోసం చేసి సేవని నీవు పది చెప్పరాదు డోంట్ కన్వర్ట్ ఇడ్ ఇంట్ ఎ ప్రొఫెషన్ తర్వాత సేవ ఇంకొకటి దిస్ ఈజ్ అనదర్ వెరీ నేరో అవుట్లుక్ అబౌట్ సేవ అదేమిటంటే ఈ సేవ నేను చేశాను ఈ పుణ్యం నాకు వస్తుంది ఆ పుణ్యంతో నేను స్వర్గానికి వెళ్తాను దానం చేస్తాను దానంలో మీకు ఎన్ని ఎన్ని ఉండకూడని మానసిక స్థితులు ఉన్నాయో అన్నింటినీ మీకు దృష్టాంతాలుగా దానంలో చూపించచ్చు ఒక ఫ్యాన్ వేయిస్తారు దిస్ ఈజ్ మై స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ వేయిస్తారు ముగ్గురు కలిసి ఫ్యాన్ వేయించారు నేను చూశాను ఫ్యాన్ ఆరు వందల రూపాయలు కదా ముగ్గురు మూడు రెండు వందలు డొనేట్ చేశారు ఫ్యాన్ వేశారు ఒక కళ్యాణ మండపంలో ఆ మూడు పేర్లు మూడు రెక్కల మీద రాస్తారు అంటే ఆ పెట్టిన ఖర్చుకి ఆ పెట్టుబడి లాభం అలా కలుగుతూ ఉండాలి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి ఇస్తారు ఇక్కడ చూడండి స్టోర్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇవన్నీ కలిపి ఒకళ్ళే ఇచ్చారు సపోజ్ అంటే అవి అది పెట్టిన తర్వాత వచ్చేది లేదు వీళ్ళు కూర్చుని వల్లి వసూలు చేసి పెట్టితే సో ఎనీవే సపోజ్ నేను ఫ్లోర్ వింగ్ వేయిస్తున్నాను కాబట్టి మీరు కంట్రిబ్యూట్ చేయాలి అందులో ఇలాంటి ఫ్లోరింగ్ ఖరీదైన ఫ్లోరింగ్ ఖరీదైన అయి ఉంటుంది ఖరీదైన ఫ్లోరింగ్ వేశారనుకోండి మీరు ఎవరో ఒకళ్ళు ఇవ్వలేరు కదా కాబట్టి మీరు ఎన్ని స్టోన్స్ కావాలి వంద స్టోన్స్ కావాలి వంద మంది విద్యార్థులు ఒక్కొక్క స్టోన్ స్టోన్ కాస్ట్ ఎక్కువైతే హ్యూజ్ అమౌంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోన్ సో ఆ లిస్ట్ వసూలు చేస్తుంది మీ స్టోన్ మీద ఎవరి పేరు ఉండాలి మీ నాయనగారి పేరు ఉండాలా అమ్మగారి పేరు ఉండాలా అనే మొత్తం ఎన్ని స్టోన్లు ఉన్నాయో అన్ని స్టోన్ల మీద పేర్లు రాసి పెడతారు అని నడిచి వెళ్తూ ఉంటే అవి తొక్కుకుంటూ వస్తుంది రామా ఉంటుంది కృష్ణ ఉంటుంది ఎంత కష్టం అనిపిస్తుందంటే అలా అడుగు వేపు అక్కడ శ్రీరాములు అని ఆయన పేరు శ్రీరాములు గారు దేవాలయం స్టెప్స్ మీద ఎంత దుఃఖం అనిపిస్తుంది అండి మన పేరు కూడా చాలా పవిత్రమైన నామధేయాలు శివలింగయ్య గారు అని ఉంటుంది అదేమో అష్టోని మీద ఉంటుంది దాని అడుగు వేసాక కలపడుతుంది అవి ఆ శివ అనేది అయ్యయ్యో అని అపరాధం అనిపిస్తుంది ఏమీ చేతస్తాం లాగా ఓ రాయిచ్చి మన పేరు ఎందుకు అంటే శిలాక్షరం కింద రాయించేస్తే అని ఇది దిస్ యాటిట్యూడ్ ఈస్ రాంగ్ దానం చేయాలి కానీ ఆ నా పేరు ఉంట ఉండాలి అనే యాటిట్యూడ్ చాలా రాంగ్ అది గుప్తదానం చేసి ఊరుకోవాలి అలాగే మీరు ఏదైనా పూజకి ఏదైనా రిసీట్ చింపారనుకున్న దేవాలయంలో మీకు ఉత్తర్నామాలు మీరు చెప్పేసుకుంటే చాలు ఆ పూజారి గారికి రాయసి ఇచ్చేసి ఆయన లిస్టు చదువుతూ ఉంటారు మిగతా మంత్రాల మీద ఎవరికీ శ్రద్ధే లేదు ఈ లిస్టుల మీదే శ్రద్ధ ఆ లిస్టులో సహకుటుంబానామని ఆయన రాంగు విభక్తులతోటి వంద పేర్లుంటే వంద సార్లు రాంగు విభక్తును ఉచ్చరిస్తాడు ఎందుకంటే వివత్తి చేయాలి తప్పు కదా విన్నప్పుడు అలా కష్టం అనిపిస్తుంది సో ఎందుకు అలాగా నన్ను అడిగితే నన్ను అడిగేవారు గోత్రనామాలు ఏంటంటే నా గోత్రనామాలు నేను చెప్పేసుకున్నాను మీరేం చింత చేయకండి అని చెప్ప ద్వారా శ్రీ పరమేశ్వరుడికి ఇచ్చం అని అనేసుకుంటే అంతే అని మనస్సులో ఒక్కసారి అనుకుని ఓ పరమేశ్వరాన్ని నిన్ను ఆరాధిస్తున్నాను నా మనస్సుకి సుఖశాంతులను జ్ఞానాన్ని ప్రసాదించు అయిపోయినా ఓబ you need not do anything ayina myklo jappakkaraledu devudiki account baane untundi emi problem em ledu so uh, that kind of a uh, small mindedness that kind of insecurity should not be there manam ichina sommukki manaki palitam ochindo raado ane ivanta aa rakamaina sthiti undakodu you may be you may have that attitude towards the worldly things dabbu katte si manaki receipt ivvaledante manam worldly things vishayamlo receipt laagithe kattina dabbu ki అకౌంట్ లేకుండా ఇబ్బంది పడిపోతాం కనుక ఆ రిసీట్ తీసుకోవాలి దేవుడి దగ్గర అలా ఉండకూడదు పూర్త కర్మల దగ్గర మన పేరు ప్రఖ్యాతులు రావాలి అనే దృష్టి ఉండకూడదు కానీ ఆ దృష్టితోటే వీళ్ళు సేవ చేస్తారు ఇందుకు ఇంతలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఇష్టాపూర్త కర్మలని వాటిలో ఉండేటువంటి లొసుగుల్ని పాయింట్ అవుట్ చేసి డ్రైజబోదామని చెప్పబోతున్నారు దసరా ఐ టోల్డ్ ఆల్ దిస్ సో ఇష్టాపూర్తం వరిష్టం మన్యమానా ఈ రకంగా ఏవో కొద్దో గొప్ప దానం చేస్తారు ఇక్కడ అక్కడ కొంత ధనాన్ని ఇస్తారు ఏవో రెండు మూడు ఉపవాసాలు చేస్తారు జన్మానుకో శివరాత్రిని ఏదో శివరాత్రి ఉపవాసమో మరో ఉపవాసమో చేస్తారు ఒక ఆశయాత్రహుటి చేసి వస్తారు బ్రహ్మకపాలమో ఏదో వెళ్ళొస్తారు ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం జిజ్ఞా జిజ్ఞాస అనేది కంటిలో కలిగానికి కూడా ఉండదు ఇంకేమండి మీరు ఏదైనా కొన్ని భగవద్గీత చదువుకునే ఆత్మస్వరూప ఇంకా ఆత్మస్వరూపం ఎందుకండి మొన్న కాశీ వెళ్లి వచ్చాను కాళాష్టకం చేసేసాను అయిపోయాను కళాష్టకం అంటే నలుగురిని గురించి భోజనం ఎవరో తెలుసునండి భావమృదులు అల్లుళ్ళు కూతురు వాళ్ళే నలుగురు ఊళ్ళో వాళ్ళేవాళ్ళు కాదు ఆ నలుగురే అర్థం సోషల్ థిగ్ అది కూడా దాంట్లో కూడా యు ఆర్ నాట్ ఎక్స్పాండింగ్ యువర్ హార్ట్ ఇన్ ఎనీ కేస్ ఎనీవే ఇష్టాపూర్తం వరిష్టం మన్యమాన అయిపోయింది దిస్ ఈజ్ ది ఎవ్రీథింగ్ వరిష్టం వర వరతర వరతమ వర అంటే గుడ్ బెటర్ బెస్ట్ వరిష్టం అంటే అర్థం అది వరతమ ఇస్ మనస్ వరిష్టం ఇంకేమీ లేదు దీనికంట అంచేతనే నాణ్య శ్రేయ ఇంకింతకంటే గొప్పది ఏం లేదు మేము పుణ్యం సంపాదించేసాం అయిపోయింది అంతే మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు ఆయన అనేవారు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కట్టించేశాను ఇంక నేనేమి చేయక్కర్లేదు అనేవారు అంటే అది ఒక ఆత్మా తనని తాను తన లేజినెస్ను సపోర్ట్ చేసుకోవటానికి దృష్టికోణం ఉంటాయి సరికాదు అది అలా ఉండకూడదు సుబ్రమేశ్వర స్వామి దేవాలయం ఘటిస్తే మంచిదే దాని మీద పేర్లో అవి దానికి వచ్చి పుణ్యమంతా పుచ్చేసుకుని ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయిందని అనుకోకూడదు దెర్ ఈజ్ సంథింగ్ మోర్ దెన్ దాట్ యూ షుడ్ రైజ్ అబౌ దాట్ నాణ్య శ్రేయ అన్యత్ శ్రేయ నాస్తి మరొక్క శ్రేయస్సు ఇంతకంటే హితకరమైనది ఇంతకంటే గొప్ప స్థితి లేదు అని అనుకుంటారు ఎవళ్ళు మూఢాహ ప్రమూఢా ఈ మూఢ శబ్దాన్ని చూడండి ఎవళ్ళ గురించి మూఢశబ్దం ప్రయోగం చేస్తున్నారు ఇష్టాపూర్త కర్మలు చేసిన వాళ్ళ గురించి చేస్తున్నారంటే ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నాం మనం ఇప్పుడు మీరు చేరిన లెవెల్ ఉపనిషత్వం ఉండక లెవెల్ ఎటువంటి లెవెల్ అంటే అజ్ఞానం అధర్మ కర్మ అధర్మాన్ని ఆచరించే లెవెల్ దాటేసి కేవలము ధర్మబద్ధములైన కామ్య కర్మలను చేసే లెవెల్ దాటేసి ఇష్టాపూర్త కర్మలని పుణ్యం కోసం కర్మ ఫలాసక్తితో చేసే లెవెల్ దాటేసి తర్వాత నిష్కామ కర్మంగా నిష్కామ కర్మయోగం లెవెల్ కూడా దాటేసి మీరు పూర్తి ఆత్మనిష్టలు ఉండడం ఆత్మనిష్ట స్థాయిలో ఉన్నారు మీరు అప్పుడు మరి ఇంక లోవర్ లెవెల్స్ అన్ని కూడా డెఫినెట్లీ దే They have to be understood for what they are. I was the only person who passed B.S.A. It was the only person who passed B.S.A. I tried to say that I had a B.S.A. I had a M.S.A. I had a PhD student, I had a PhD. I was the only person who passed B.S.A. So, B.S.A. So, B.S.A. So, they said, Abba, when they come to the other, they come to the other. బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయ్యాడని నన్ను ప్రశంసిస్తే నేను నాకు గుర్తుంది బట్ దెన్ బిఎస్సీ ఈజ్ ది డమ్ బెస్ట్ క్వాలిఫికేషన్ యూ నో దాట్ ఎందుకంటే ఎంఎస్సీ ఎంఎస్సీ ఈజ్ ఆల్సో డబ్ క్వాలిఫికేషన్ నిన్న మీకు చెప్పాను సో ద గ్రోత్ షుడ్ బి దేర్ చెరై వేతి చెరై వేతి ముందుకు వెళ్ళిపోవాలి కానీ ఎక్కడా కూడా స్టక్ అయిపోకూడదు స్టక్ అయిపోయాడంటే వేద ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత చూద్దాం భాష్యం ఇష్టాపూర్తం అది ప్రతీక ఉరిగా పదాన్ని తీసుకున్నారు ఇప్పుడు విడివిడిగా వ్యాఖ్యానిస్తున్నారు ఇష్టం యాగాది శ్రౌతం కర్మా పూర్తం వాపీకూపతడాగాది స్మాతం అది ఇష్టం పూర్తం ఇష్టకర్మ అంటే యజ్ఞ యాగాదులు యాగాది క్రతువులు విరిచువల్స్ శ్రౌతం కర్మ ఇష్టం అని శ్రౌతం అని చెప్పచ్చు ఆ ఇష్ట అనే పదంలో ఉంది ఇజ అనే ఇజ ఇజ అంటే యాగము అని దాని నుంచే వచ్చింది యజ్ఞము యాగము ఇష్ట ఇవన్నీ కూడా సో శ్రౌతం అంటే శృతి విహితములైన కర్మ వేదము చేత బోధింపబడింది కర్మ అది ఇష్టము ఇంకా పూర్తం అంటే వాపీకూప తటాగాది నేను మీకు మనం చేశాను కదా సో సోషల్ యాక్టివిటీస్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అది ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో నేను ఒక ఫీచర్ చూసి ఆశ్చర్యపోయేవాడిని ఒకసారి నన్ను లయన్స్ క్లబ్కి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసిన ఆయన మన విద్యార్థి మన దగ్గర పాఠం నిత్య కూర్చల్లో పాఠం చదువుకుని ఆయన ఆయన లయన్స్ క్లబ్కి ఇన్వైట్ చేస్తే ఆయన మీద ఉండే ప్రేమతో నేను వెళ్ళేలా నాకు లయన్స్ క్లబ్ ఎందుకు సరే స్టేజ్ మీద కూర్చోబెట్టారు కూర్చున్నాం ఇట్ ఈజ్ ప్యూర్లీ సోషల్ ఫంక్షన్ దాంట్లో స్పిరిచువాలిటీ ఏమీ లేదు ప్యూర్లీ సోషల్ ఫంక్షన్ దట్ సొసైటీ సొసై సోషల్ పీపుల్ సొసైటీలో కొంచెం హయ్యర్ ఎక్కిల్ ఎన్ అనో ఏదో అంటారు ఆ స్థాయి ఒక ఉన్నత స్థాయికి చెందినటువంటి జనులు హూ ఈజ్ హూ ఆఫ్ దట్ టౌన్ వాళ్ళందరూ ఉంటారు అక్కడ దాంట్లో మనం వాళ్ళతో భుజభుజాలు రసుకు తిరుగుతూ ఉండటం దాంట్లో దిఖావా అంటారు చూడండి షో బిజినెస్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపిసర్ అంత హైపోక్రసీ కూడా ఉంటుంది యూ యు వేర్ స్పెషల్ డ్రెస్ ఫర్ దట్ అకేషన్ ఓ కోట్ వేసుకుంటారు తర్వాత యూ టాక్ ఇన్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ యూ యూజ్ పర్టికులర్ మేనరిజం ఏ టికెట్ ఇవన్నీ ఇవన్నీ నా వంటి అవి శోభనీయం వీ డోంట్ ఎంజాయ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ వీ డు ఫైండ్ ఐ డో ఫైండ్ ఎనీ ఎనీ మీనింగ్ ఇన్ ఆల్ దాట్ బట్ దెన్ యూ ఆర్ ఇన్ ది క్రౌడ్ సో ఎనీవే నన్ను ఉపన్యాసం చెప్తున్నాను నేను అక్కడ వాతావరణం చూస్తే నాకు కనిపించిందంటే వాళ్ళు చేసే సేవ పావల హడావిడి ముప్పావల అని నాకు అనిపించారు రూపాయిలో పావలా వంతు సేవ ముప్పావలా వంతు హడావిడీ అని నెలిపించింది తర్వాత వీడియోలు ఫోటోగ్రాఫ్లు తర్వాత సెల్ఫ్ కంగ్రాచులేటింగ్ వీ హవ్ డన్ దిస్ ముగ్గురు కాళ్ళకి ముగ్గురికి ఆర్టిఫిషియల్ లెడ్స్ మేము అమర్చాము అనే మాటని సెక్రటరీ చెప్పాడు ప్రెసిడెంట్ చెప్పారు చీఫ్ జస్ట్ ముగ్గురికి అమర్చిన తగ్గతి అసలు ఎవ్వళ్ళు చెప్పకుండగా పరమేశ్వర అర్పణ అనేసి వదిలేయాల్సిన సంగతి అలాంటిది దానికోసం సభ పెట్టి అదే మాట ముగ్గురికి కాళ్ళు అమర్చాము ముగ్గురు వాళ్ళని తీసుకొచ్చేసి ఫోటోగ్రాఫ్లు టీవీలు వాళ్ళు పాపం వేలమొహం వేసుకుని నమస్కారం అంటూ ఉంటారు ఏం అసమానం వాళ్ళనే పాయింట్ అవుట్ చేస్తుంటే చేసినప్పుడు అలా దండం పెడుతూ ఉంటారు ఏం చేస్తారు సో ఈ రకంగా ఇట్స్ ఎ బిగ్ డిస్ప్లే అక్కడ నేను చీఫ్ గెస్ట్ని నన్ను ఉపన్యాసం చెప్పంటే నేను వాళ్ళకి కర్మయోగం గురించి చెప్పాను చెప్పి నిర్మోహమాటంగా చెప్పాను మనం సేవ చేయాలి పరమేశ్వరార్పణం వస్తూ అందరినీ నేర్చుకోవాలి ఒక్కసారి ఆ మరుక్షణం మర్చిపోవాలి ఇంకా అలాగే గుర్తుపెట్టుకుంటే ఇంకా కృష్ణార్పణం ఏమిటి అనే కర్మయోగం యొక్క స్వరూపం ఎట్టిది అనే దాని గురించి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉపన్యాసం చెప్పి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇంకా ఆవేళ దానికో మినిస్టర్ గారిని ఇన్వైట్ చేశారు మినిస్టర్ గారినో డిప్యూటీ మినిస్టర్ గారినో ఆయన ఇన్ టైం ఎందుకు వస్తారు నేను ఇన్ టైం ఉపన్యాసం నా టైంకి నేను చెప్పేస్తే నేను మీరు వెళ్ళి అంటే మినిస్టర్ గారు వచ్చేదాకా ఉండండి అంటే నేను ఉండనండి నాకు సెలవు ఇప్పించండి నన్ను మీరు పంపించేస్తే నేను వెళ్ళిపోతాను అని నేను బయటపడిపోయాను సో ఈ విధంగా చేసేటువంటి సేవ పిసరంతా దానికి చేసేటువంటి పబ్లిసిటీ ఇదంతా కూడా దేగ కస్టమర్ టు ఇట్ దాంట్లో వెల్ మీనింగ్ పీపుల్ దాంట్లో ఏం సందేహం లేదు గుడ్ మీనింగ్ పీపుల్ చాలా నైస్ పీపుల్ ఐ పాయ్ నేను గుడివాడ పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ భారత వికాస్ పరిషత్ వాళ్ళ సమావేశానికి పిలిస్తే ఐ రేజ్డ్ దిస్ ఇష్యూ వై డోంట్ యూ మేక్ ఇట్ లెస్ పబ్లిసిటీ అండ్ డూ మోర్ సర్వీస్ ఈ ఎఫర్ట్ సర్వీస్ లో పెట్టాలి సో ఆ డిస్పోజిషన్ క్లీన్గా డెవలప్ చేసుకోవాలి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎవరు ఉండరు ఆ సోషల్ సర్కిల్స్లో అలాగే దిఖావా ఉంటుంది దిఖావా అంటే షో షో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అలాగే దాన్ని ఆ సేవ యొక్క శోభని మనం బాగా దిగలాగేసినట్టు అయిపోతుంది సో ఈ రకంగా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పిట్ ఫాల్స్ ఈవెన్ ఇన్ రిచువల్స్ ఇష్టా అండ్ ఆల్సో సర్వీస్ యాక్టివిటీస్ ఇష్టాపూర్తం సో ఆ గ్రోత్ రాదు that is a very big uh, defect in it so fourtham what vi kopatada gaadi smartam smartam ante smartam karma purtakam ante smruti vihitamulaina karmalu smrutulu ante vedamlo cheppina karmalo kaaledi vedamlo nuthulu dabbinchu avi cheppaledu kani maharshulu vallu daya hrudayam tote so, social activities cheyandi ani vallu taamu chesi cheppinatunte karmalu they are there in the shastram avu chesina lataithe punyam kuda labhisthundi కాని సరైనటువంటి యాటిట్యూడ్తో చేయకపోయినట్లయితే వాటి నుండి లభించే ఫలము చాలా అల్పంగా ఉంటుంది మనిషి యొక్క గ్రోత్కి అవి పెద్ద సహకారం చేయవు సేవా కార్యాలంటే మన స్వామి గారు పెద్ద సేవ చేస్తారు ఎవరికి తెలియదు ఆయన చేసే చేస్తారని కూడా తెలియదు సో అలా సేవ చేస్తే కానీ ఎవరో అనుకోరు కూడా ఆయన సేవ చేస్తారు కాబట్టి సేవా కార్యాన్ని అలా చేయాలి మూడో కంటి వాడికి తెలియకుండా సేవ చేయాలి అలా చేసి మహాత్ములు ఉన్నారు మన హిందూ సమాజంలో ఉన్నంత సేవ ఇంకా ఏ సమాజాల్లోనూ లేదు దే ఆర్ దేర్ గ్రేట్ పీపుల్ ఆర్ దేర్ కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా సేవ చేసేసి దాన్ని పరమేశ్వరార్పణ ఎందుకంటే అన్నీ పరమేశ్వరుడు ఇచ్చినవే దీంతో మన స్వంతమేం లేదు ఊరికే నల్లా నీళ్ళు ఇచ్చినట్టు నల్లా నీళ్ళు ఇచ్చిందంటే నల్లాకి నీటిని జనరేట్ చేసి ఇచ్చే సామర్థ్యం ఎక్కడుందండి ఆ రిజర్వాయర్ తోటి కనెక్షన్ దానికి ఏర్పడింది దాని పుణ్యవాని అంజేతన్యాలని ఇచ్చేస్తోంది అంతే అలాగే మన దగ్గర ఏదో కనెక్షన్ ఈశ్వరుని తోటి ఏర్పడింది వీ హ్యావ్ సమ్ రిసోర్సెస్ ఇన్ అవర్ హ్యాండ్స్ సడన్లీ వీ ఫైండ్ అవర్ హ్యాండ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ థింగ్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ ది టైం టు గివ్ ఇట్ అవే అండ్ దెన్ ఫర్ గెట్ గ్రేట్ఫుల్ టు ది లార్డ్ ఈశ్వరుడు మనకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతను వ్యక్తం చేసేసి నమస్కారం చేసి మరుక్షణం దాన్ని విస్మరించేయాలి అలాగ దాన్ని ముందుకు తీసుకువెళ్తే అది అది చేయగలగాలంటే వాడు ఆ ఉపనిషత్తులని గీతని శ్రవణం చేసి ఉండాలి నేను సామాన్యమైన విషయం కాదు సో పూర్తం స్మాతం కర్మ తర్వాత మన్యమానా ఏతదేవ అతిశయ పురుషార్థ సాధనం వరిష్టం ప్రధానమితి చింతయంత అది వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఇలా ఉంటుంది చింతయంత ఆలోచించే తీరు తెన్నులు ఈ విధంగా ఉంటాయి ఎలాగంటే ఏతదేవ అతిశయైన పురుషార్థ సాధనం వరిష్టం ప్రధానం ఇది మన్యమానా ఇదే ఈ సేవా కార్యమే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పురుషార్థ సాధనము పురుషార్థము అంటే మానవుని యొక్క హయ్యెస్ట్ గోల్ ఇన్ లైఫ్ ఇదే ఈ సేవయే ఎందుకంటే సేవ చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది హైయెస్ట్ గోల్ ఇన్ లైఫ్ కొంతమంది ఏం చేస్తారంటే ధనాన్ని సంపాదిస్తారు అలా సంపాదిస్తూనే ఉంటారు పది లక్షలు సంపాదించింది ఇరవై లక్షలు సంపాదిస్తారు ఇరవైనా వంద చేస్తారు అలా పెంచుకుంటూ పోతారు దానికి ఏమీ లిమిట్ ఏ ఆ ధనము వ్యామోహం కూడా అలాగే ఉంటుంది అలాగే లాగేస్తూ ఉంటుంది ఆ సుడిగుండంలో దాని బయటపడలేరు సో ఏదో కొంత దానం కూడా చేస్తూ ఉంటారు ఏదో నాలాంటి సన్యాసియో ఎవరో కనపడ్డప్పుడో లేకపోతే ఏదో గుడో గోపురమో ఒక వెయ్యి రూపాయలు ఇవ్వటం లేదా పదివేలు ఇవ్వటం ఇది చేసాం అది చేసాం సో వీఆర్ ఫుల్ విఆర్ ఫుల్ ఫిల్ అని విధంగా ఒక ఆయన వడ్డీ వ్యాపారం చేసి ఆయన ఉన్నారు ఆయన నన్ను అడిగారు నాకు మీరు ఏదైనా ఉపదేశం చేయండి అంటే నేను చెప్పాను మీరు చేస్తున్న వడ్డీ వ్యాపారం మానేయండి అని చెప్పాను ఎందుకంటే మీరు సంపన్నులు అన్నీ ఉన్నాయి మీకు మీకు పరమేశ్వరుడు సర్వం ఇచ్చాడు ఇంకా వడ్డీ వ్యాపారం ఎందుకు వడ్డీ వ్యాపారం అంటే మామూలుగా బ్యాంకులో ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ అంటే మీరు ఇరవై పర్సెంట్ ఈ డీటెయిల్స్ చెప్పలేదు అనవసరం ఎందుకు ఉన్నది చాలు అంటే అలాగే సడన్ గా మానేయడం కుదరదు నేను నా ఐదేళ్లలో మానేయండి అని చెప్పేనా ఐదేళ్లలో మానేయండి నో అన్ఫార్చునేట్ అన్నీ ఉండి కార్లు ఉండి నేను వెళ్ళి భిక్ష చేసి వస్తా నాకేముంది నాకు ఐ డోంట్ హ్యావ్ నాకు ఈ మనీ మంచి మనీ ఆ మనీ చెడ్డ మనీ అనే మనీ మీద అలాగే ఉండదు నేను ఆ ఏమే ప్రాక్టికల్ గాయి సో సో ఆ వెళ్ళి భిక్ష చేసి నాకేమీ లోటు లేదు నేను దక్షిణ కూడా జీవంలో పెట్టుకుంటా వస్తా ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ బట్ నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ వ్యామోహం ఇప్పుడు ముప్పై నలభై లక్షలు ఆస్తున్నవాడు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నాడంటే ఎందుకు వైహీడ్ డూ దాట్ వడ్డీ ఇచ్చి వాడు తిట్టుకుంటూ ఇస్తున్నాడు మీరు ఎప్పుడూ ఆలోచించాలి ప్రేమగా ఏమీ ఇవ్వడు సో వైహీషుడ్ డూ సో ఆ ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారో మేము సోషల్ యాక్టివిటీ ఈయన మనకి ఇలాంటిది అలా వెయ్యి రూపాయలు దక్షిణ కూర్చుని జేబులో పెట్టుకున్నాడు మనకి ఇలాంటిది నేను ఎందుకు ఆ సలహా ఇచ్చారంటే నాకు వెయ్యి రూపాయలు లక్షలు పుచ్చేసుకున్నాను నేను దాంతో సందేహం లేదు సో నేను ఆ సలహా ఎందుకు ఇచ్చానంటే ప్రేమతో సలహా ఇచ్చాను ఐ లవ్ ది జెంట్లు దట్స్ వై దట్ ఈజ్ ది ఓన్లీ రీజన్ అదర్వైజ్ మనకేం పని విమర్శ చేసి వీళ్ళు తప్పు పని చేస్తున్నారు వీళ్ళు మంచి పని చేయాలి అలాగంటి సలహా నేను ఎప్పుడూ చెప్పను ఇట్ ఈజ్ నాట్ మై నేచర్ అట్ ఆల్ ఐ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడీ నాకుండే లవ్ ప్రేమతో నేను చెప్పాను అయ్యో మనకి వాళ్ళు భిక్షిచ్చారు రక్షణ కూడా ఇచ్చారు మన ఉపదేశం అడుగుతున్నారు కనుక ఆ మనస్సులో ఆ తాత్కాలికంగా ఇన్ వాట్ ఎవర్ స్పాంటేనియస్లీ కమ్స్ టు ది మైండ్ ఐ సే ఇట్ అండ్ దెన్ ఐ నోటీస్ ద జెంట్ కెనాట్ హ్యాండిల్ దట్ అడ్వైస్ ఆయన్ని అలా మీరు వ్యాపారం చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలే మీరు దానం చేశారు మళ్ళీ ఏడాది రెండు చేయండి అంటే హీ విల్ అప్రిషియేట్ సో ఆ ఇష్టపూర్త కర్మ ఏవో కొంత దాన ధర్మాలు దట్ ఈజ్ ఫైనల్ అని అనుకుంటారు వరిష్టం ప్రధానం ఇంకేం చేయాలి వాట్ వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్మెంట్ వరిష్టం ప్రధానం నేను చేయాల్సినటువంటి సేవంతా చేశాను దాన ధర్మాలు చేశాను ఫైవ్ దానం చేశాను వన్ దానం చేశాను వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్మెంట్లు నో ఇట్ ఈజ్ నాట్ హౌ మచ్ దానం చేసిందని కాదు నీవు నీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడు కావాలి అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి నీ నీవు రిలిజియన్ గురించి ఆత్మస్వరూపాన్ని గురించి ఈశ్వరుడు గురించి జగత్తు గురించి నీకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయా అవి సరిగ్గా లేవు తర్వాత రాంగ్ నోషన్ మనిషిని ననా హింస పెడుతుంది దాంట్లో ఇంకేమి సందేహం లేదు మనిషి ప్రకృతి పరిస్థితుల వల్ల సామాజిక పరిస్థితుల వల్ల దుఃఖపడ్డావు యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ మనిషి తనకు అజ్ఞానం వల్లనే దుఃఖపడుతుంది తనకుండే రాంగ్ నోషన్స్ వల్లే దుఃఖపడతాడు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సరే కాబట్టి ఇదే ప్రధానము ఇదే పురుషార్థము ఇంకింతకంటే ఇంకేం లేదు నాణ్య శ్రేయ అదే అంత శంకర్లో అన్యత్ ఆత్మజ్ఞ ఆత్మజ్ఞానాఖ్యం శ్రేయస్సాధనం నవేదయంతే నంతి మీరు ఈ సత్యాన్ని ఎప్పటికైనా తెలుసుకోవాలి మీరండి ఇక్కడ కూర్చున్న వారిని కాదు మానవుడు ఈ సత్యాన్ని ఎప్పటికైనా తెలుసుకోవాలి ఆత్మ ఆత్మస్వరూప నిష్ట తప్ప ఇంకా ఏది శ్రేయస్ కాదు ఏదైనా ఒక కర్మ లేక ఒక ఉపాసన ఓ దానము ఓ సేవ మనిషిని ఆ దారిలో నడిపించిందా హీ ఈజ్ గ్రేట్ కృతార్థుడే ఆ దారిలో నడిపించకపోతే అంతటి పవిత్రమైన కర్మలు కూడా అపవిత్రం అయిపోతాయి పుష్పం పువ్వులు ఉన్నాయి మీరు కోసిన పువ్వుల్ని దేవునికి సమర్పించారా ఎవరు డోయింగ్ గుడ్ జాబ్ పువ్వులను కోసుకొచ్చి ఫ్లవర్ వేజ్లో పెట్టి ఎదురకుండా పెట్టుకుని అదేదో నేను ఇంటీరియర్ డెకరేషన్ చేశానని అనుకున్నారా పువ్వుల్ని తృంపినటువంటి దోషం మీకు తప్పదు స్టే నా యూ థింక్ అవుటీ you need to decorate interior of ah, room or hall ni emi decorate cheyakovali. ippudu mana hall undi. you tell me is it decorated or not? it is decorated. how? kutty ni chepadaniki ikkada oka asanam unnadi. naluguru kutty enduku akkada barakam unnadi. naalukuchilu vesam. it is decorated. photo l unna decorated ae photo lekapoyina decorated ae. it is decorated. suppose nenu deeniki interior decoration salaha cheppanu ankonde. స్వామీజీ దేర్ షుడ్ బి వన్ స్పెషల్ హోమ్ హియర్ తర్వాత మీకు ఇటువైపునే ఇటువైపునే ఒక పద్మాకారం ఒకటి ఉండాలి స్వామి స్పిరిచువల్ ఇంటీరియర్ డెకరేషన్ హీ విల్ కరోట్ విత్ వండర్ఫుల్ ఐడియాస్ లేకపోతే మీరు ఇలా ఉంటే ఇలా ఫ్లాట్ సర్వీస్ మీద కూర్చోవడం ఐ విల్ డెకరేట్ ఐ విల్ డిజైన్ వన్ లోటస్ ఆ లోటస్ మధ్యలో దిళ్లు వేసి మీరు ఆ దిళ్లు కూడా ఎదరవాడికి కనపడం మీరు కూర్చున్నప్పుడు మీకు చల్ల మెత్తగా ఉంటాయి కానీ ఎదరవాళ్లకి నిజంగా లక్ష్మీదేవి పద్మల్లో కూర్చున్నట్టు కూడా పద్వంలో కూర్చుండో ఈ దిస్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్ ఐ కుడ్ డూ ఇట్ బట్ ఐ టెల్ యూ ఫర్ మీ దేర్ ఈజ్ ఓన్లీ వన్ డెకరేషన్ దట్ ఈజ్ ఫిజికల్ గా హాల్లో అవసరమైనటువంటి వస్తువుల్ని పెట్టుకోవడం దట్ ఈస్ డెకరేషన్ వచ్చిన వాళ్ళు సుఖంగా కూర్చోవాలి దట్ ఈస్ డెకరేషన్ హృదయంలో ప్రేమ అనురాగము ఈశ్వర భక్తి దట్ ఈస్ డెకరేషన్ ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్ ఇట్ ఈస్ జస్ట్ ఏ మీనింగ్లెస్ ఎఫర్ట్ నా క్లాస్కి ఒక ఇంటీరియర్ డెకరేషన్ స్పెషలిస్ట్ అమ్మగారు ఒక ఆవురు వచ్చేవారు నేను ఎప్పుడో నా సహజ సుందర ధోరణిలో ఈ విధంగా మాట్లాడితే వారు రావడం మానేశారు వీడు స్వామి వీడు ఇంటీరియర్ డెకరేషన్ కి చెలు ఎత్తు శత్రువులా ఉన్నాడు వీడు అదిస్తాపుడు కదీ ఆ తర్వాత వెళ్ళి వచ్చారు అనుకోండి సో వట్ యూ మీన్ మై ఇంటీరియర్ డెకరేషన్ వై యూ షుడ్ డెకరేట్ It decorates itself. Aray, mani intolo kuchhi kuchindu kuchhi lehden de, or on kuchhi lehden de, or on kuchhi lehde chupethen de, bhaar je bharthu to jepheen de. Or on kuchhi leh ayene voh ayene kundhe, parishtetel loh manche clean lehde chupethe de. That is decoration. Aray, o chinovala kuchoda neke, sofa undaaland de, ente, o sofa t is kuch bete, that is decoration. Tee chepude, o chetke wal sustha and de, teepa hai pethe bau untun de, ente, ah, that is decoration. Aray, lavagane dhannam ehtukindu ko, bomba undaaland de, that is decoration. That is decoration. More than that, you need not decorate house. Why you should decorate house? You should decorate the heart. This means, this matters, everything else doesn't matter. I know, I'm not going to go. Talupu is going to go. Talupu is going to go. Talupu is going to go. Talupu is going to go. So, Gineshwar is going to go. So, let's go. So, let's go. నన్ను వారు అడిగారు మహాత్మ మీరు ఏదైనా సలహా ఇస్తారా ఇస్తానండి అని చెప్పాను ఏమిటో చెప్పండి విఘ్నేశ్వరుడు ఇష్ట దైవం అండి చాలా పవిత్రమైన దైవం దాన్ని అలాగా చెప్పు చోట అలా గూడోలో పెట్టద్దండి అది డెకరేషన్ పీస్ కాదు అది కొంచెం ఇంట్లోకి తీసుకొచ్చి ఎత్తైన స్థానంలో పెట్టండి మరి ఆ గూడు ఏం చేయాలి దేవుడు బొమ్మ మాత్రం పెట్టొద్దు ఇంట్లోకి ప్రవేశిస్తూనే అదొక దానికి ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళు చెప్పిన సలహా అదే so vidneshwaru bombay is not meant for interior decoration it is meant for worship ara choose oka oka pavithra maina sthanallo pettukuni nannam pettukundru varsha pandam nir puji lovi chesina jayagoyina kabatte whatever what i mean is all values must be clean there is only one thing which matters nothing else matters and that is atmajnanam మీరు ఆ స్టేజ్కి రీచ్ అయ్యారా కృతార్థం రీచ్ కాలేదు సరే ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత భవిష్యత్తులో కృతార్థులు అవుతారు అడిగారు నాకు ఆరోగ్యం ఆశీర్వదించండి ఆరోగ్యం భవిష్యత్ అని చెప్పాడు నేను భవిష్యత్తులో కలుగుతుంది నీకు అదేమిటి భవిష్యత్ అవును నీ హ్యాబిట్స్ బావులేవు నేను ఆశీర్వదించమంటే హౌ ఇట్ హ్యాపెన్స్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్ నేను వెంటనే చేంజ్ చేసుకోవటం కుదరదు వెంటనే ఆరోగ్యం కూడా రాదంతే భవిష్యతి సో ఎనివే ఆత్మ ఆత్మ ఆత్మజ్ఞానం ఒక్కటే శ్రేయస్సాధనము ఏదైతే ఏ కర్మ ఏ సేవ ఏ పూజ ఏ ఉపాసన ఆ దారిలో మన నడిపిస్తుందో అంటే కర్మయోగము అని అర్థం దానికే భగవంతుడి గీతలో చెప్పినది అది శ్రేయస్సాధనమవుతుంది ఆ దారికి నడిపించకుండా తన స్థానంలో తానుంటే శ్రేయస్సాధనం కాదు ఆ దారిలో బదులుగా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మన అహంకారాన్ని వృద్ధి చేసే విధంగా నడిపిస్తే యు ఆర్ మిస్టేక్ అండ్ వన్స్ అగైన్ ఇంతటి పవిత్రమైన కర్మ కూడా అపవిత్రమైపోతుంది కాబట్టి జీవితంలో రాంగ్ వాల్యూస్ని దరిదాపులకు రానివ్వకూడదు ఎవ్రీ వాల్యూ మస్ట్ బి క్లీన్ అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ కానీవే ఆత్మజ్ఞానాక్ష్యం శ్రేయస్సాధనం నవేదయంతే నంతి పాపం ఇంత పుణ్యాలు చేస్తున్నారు పవిత్ర కర్మలు చేస్తున్నారు సేవలు చేస్తున్నారే కానీ ఆ శ్రేయస్ సాధనాన్ని ఇది విమర్శ కాదు కరుణతోటి చెప్పి మాటలు ప్రేమతో చెప్పి మాటలే కానీ దీంతో విమర్శ ఏం లేదు పుత్ర పశుబంధ్వాదిషు ప్రమత్తతయా మూఢా అంటే శంకరులు సర్వసంగ పరిత్యాగి సన్యాసి ఇక్కడ ఉపనిషత్వం ఉండకో ఉపనిషత్వం అంచేతన ప్రమూఢ శబ్దానికి ఆయన నిర్మోహమాటమైనటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు ఇవాటు కేర్ఫుల్లీ అప్రిషియేటెడ్ పుత్ర పశు బంధ్వాదిషు ప్రమత్త మూఢాహ ప్రూఢాహ అంటే ఇప్పుడు చూడండి ఫ్యామిలీ ఉంటుంది పీపుల్ హ్యావ్ ఎ కమిట్మెంట్ టు ది ఫ్యామిలీ which is genuine and which should be there. But then uh, a commitment uh, should not become an attachment. And uh, it should not become an obsession. That is the Pramattata Yad Te Arthamadhe. Obsession. Obsession and the allowances to say that. If you don't want to say that. She should pass M-set in the first hundred rank. M-set season low. లేకపోతే ఇంకొక సీజన్లో క్రికెట్ ఆటలు నేర్పే సీజన్లో హీ షుడ్ బికమ్ ఫస్ట్ ఇన్ క్రికెట్ ప్లే హీ షుడ్ బికమ్ దిస్ హీ షుడ్ బికమ్ దాట్ అని తల్లిదండ్రులు దే అటాచ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు హిజ్ లైఫ్ ఆ విధంగా వాడి జీవితాన్ని వీళ్లు దుర్భరం చేస్తారు తర్వాత ఈ మధ్యకాలంలో ఎంసెట్ సమయంలో నేను ఎక్కడో పేపర్లో చదివాను ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సమ్ పీపుల్ కమిట్ సూస్ అయి ఎంసెట్ రిజల్ట్ బాగోలేక వైద్య ఏ డూ దట్ అంటే ఇట్ ఈస్ ది పేరెంట్స్ అండ్ ది సొసైటీ హూ క్రియేట్ ఏ బిగ్ హైప్ ఆ ఎంసెట్ చుట్టూ ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసి అసలు భారతదేశంలో రెండే ప్రొఫెషన్స్ ఉన్నాయా అన్నట్టుగా మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ ఇంకా థర్డ్ ప్రొఫెషన్ లేదన్న ఎకనామిక్స్ గురించి అసలు ఎవడో ఆలోచించునే ఆలోచించడం చిత్రం ఏంటంటే ఈ మెడికల్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వాళ్ళకంటే ఈ ఎకనామిక్స్ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు ఈ ఎకనామిక్స్ పీపుల్ ఐల్ యూ కామర్స్ ఎకనామిక్స్ పీపుల్ వాట్ ఈజ్ ఇట్ దట్ దే క్రియేటర్ ఐ డోంట్ నో బట్ దే ఆర్ డెఫినెట్లీ బెటర్ ఆఫ్ దే ఆర్ నాట్ ఇన్ ది లైమ్ లైట్ దే ఆర్ ది సైడ్ లైన్స్ బట్ ఈ లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళు దే బెటర్ ఈ రీసెర్చ్ సైంటిస్టులు పొద్దున్న నుంచి రాత్రి పది గంటల దాకా రీసెర్చ్ చేసి చేసి ఉంటారు వీళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి ఎకనామిక్ పీపుల్ దే అర్న్ మోర్ దాన్ దిస్ గై సో దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్ కొడుకు అన్నవాడు తప్పనిసరిగా ఇంజనీర్ అవ్వాలి తప్పనిసరిగా డాక్టరే అవ్వాలి అని ఈ పీర్ ప్రెషర్ పెట్టేసి సోషల్ ప్రెషర్ని వాడిని తిమిపెట్టి వాడినేమో మనశ్శాంతి లేకుండా చేసి సో టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ టూ మచ్ ఇన్సెక్యూరిటీ టూ మచ్ అప్సెషన్ అది తెలివైన పద్ధతి కాదు కొంచెం దే షుడ్ ఫీల్ లిటిల్ కంఫర్టబుల్ And they should allow the children also to be a little comfortable. Although he wants, bharia. Ipudu bharia. Ipudu, he wants, he wants, this is an obsession. This is an obsession. One young man says, Swami, I will do my own work, I will do my own work. Swami Ji, I will do my own work. Okay, I will try. If you have any work, I will do my own work. So, what, what is the position? Ante, well, Abhay, he is very highly qualified in John Hopkins University and all that, he has a bright future, Shubham. So, me, it went up my kawala, Ante, she must be a computer graduate, she must be modern. Ante, nenanta no, meir sadukuna vedaanta onta akharik ikkari telindai? Ayyo, inta vedaantaan sajvi, swamiji chuttu tirgi tirgi tirgi, finally you ended up like that? Is that the way? మరైతే ఏం చేయమంటారండి ఒక బేద కుటుంబంలో పిల్లని చదువు ఉత్తరం రాసుకోగలిగితే చాలు ఉత్తరం రాయగలిగితే అడ్రస్ రాయగలిగితే చాలు అట్లా చదువు చాలు ఆ పైన అంతా బోనస్సే ఇంకా బేద కుటుంబంలో పిల్లని మీరు కట్నం లేకుండగా ఈశ్వర భక్తితో మీరు చేసుకోండి మీకు క్షేమ ఉంటుంది యువర్ సన్న what he wants he doesn't know what he wants people don't know what they want we we need kavali mi kurradiki oka bharya sahadharma charini kavala leda computer graduate kavala what do you mean by computer graduate why she should be a computer graduate why not a clean housewife computer graduate ayindannakondi computer company lo ekkado assistant secretary ga edo panchestunnundi what you then out of it You are earning already is so much యూఆర్ ఎర్నింగ్ ఆల్రెడీ సో మచ్ అండ్ షీ విల్ ఎర్న్ సమ్మోర్ అండ్ దెన్ యూ కెన్ ఫైట్ టుగెదర్ ఇగన్ స్టీచ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి సరైనటువంటి అప్సెషన్ ఉండరాదు పవిత్రమైనటువంటి మీ కమ్యూనిటీలోనే మీరు చేసుకోండి మీరే కులాంతరాలు వర్ణాంతరాలు చేసుకుని సోషల్ రిఫార్మ్ నేను తీసుకురామని నేను అంటలేదు యువర్ ఓన్ కమ్యూనిటీ యూ చూజ్ లేకపోతే నేను చూస్ చేసి పెడతా ఒక బేద కుటుంబం నుంచి మీరు చేసుకోండి భారతదేశంలో పుట్టి పెరిగిన అమ్మాయిని చేసుకోండి అమెరికా వాళ్ళకి నేను చెప్పే సలహా అక్కడ ఉండే అమ్మాయిలను కాదు మీరు భారతదేశంలో పుట్టి అక్కడుండే అమ్మాయిలను చేసుకున్నా పర్వాలేదు బట్ మన సంప్రదాయాన్ని పరిరక్షించేటువంటి పిల్లల్ని మీరు తెచ్చుకోండి చేసుకోండి డ్యూ ఇంపార్టెన్స్ టు దెమ్ అంతేగాని హీమస్ బి ఇంజనీర్ హీమస్ బి డాక్టర్ దే మస్ట్ బీ హ్యావింగ్ మావగారు ఆయన సోషల్ స్టేటస్ కలిగి ఉండాలి నన్ను ఆయనేమో సైకిల్ మీద వెళ్తారంటే సైకిల్ మీద వెళ్ళేవాడు కూతుర్ని మేమే ఎలా పెళ్లి చేసుకుంటాం అలా ఉండకూడదు So people have all kinds of false obsessions, pramatata ya. They don't know what they want. Anjitne, illa like kandhi vyama hang loo padi padi padi, akarni debiladu ko dalu, okarni no hollu kiktu ko dalu, ko ruktu lalu. Ye vevo, all kinds of, uh, anni manavu du tanees rashti nchukun ka du sarwani. Tee intloho devu du chesin di ye me ondudhu, సొసైటీ చేసేది ఏమీ ఉండదు ఎదరవాడు చేసి అపకారం ఏమీ ఉండదు వీడి ఫాల్స్ ఐడియాస్ వల్ల వీడు తన గొయ్యి తానే తవ్వుకుని దాంట్లో పడి దుఃఖిస్తూ ఉంటాడు మనుషు యొక్క స్వభావం వైరాగ్యం ఎరగకపోతే ఇలాగే ఉంటుంది పుత్ర పశు బంధ్వాదిషు ప్రమత్త మూఢాహ బంధువులు మన తగిన బంధువులు ఉండాలి వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ప్రపంచంలో సకల ప్రాణులు మన బంధువులను అనుకోవడం చేత ఇలాగే ఉంటుంది పుత్ర నా కొడుకులాగే ఉండాలి పశు క్యాటిల్ వెల్త్ ఏ సం కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ రోజుల్లో కార్లు పూర్వం గుర్రాలు ఉండేవి ఇప్పుడు కార్లు ఆయన ఎన్ని గుర్రాలు నాలుగు గుర్రాలున్నాయా మూడు గుర్రాలు ఉన్నాయా బట్ బ్రీడింగ్ బ్రీడింగ్ వెళ్ళాను ఏ కైండ్ ఆఫ్ బ్రీడింగ్ ఇదేది అలాగంటే సోషల్ వాల్యూస్ అంత సూపర్ ఫిషియల్ ఆర్టిఫిషియల్ అండ్ హైపోక్రిటికల్ సోషల్ వాల్యూస్ ఐ హెవ్ సీన్ దీస్ సోషల్ వాల్యూస్ ఇన్ అమెరికన్ సొసైటీ మై గుడ్నెస్ అబ్సల్యూట్లీ మీనింగ్లెస్ సోషల్ వాల్యూస్ Utterly meaningless, abominable, worthless social values. Eh, meh sara moho. Kanuka, allah ginti values lo, anum padipo koatatam. Pramoodha haante dayartam. Putra pasubhantfadishu, pramattataya moodhaha. Naa santanamu, naa illu, naa vaikili, naa bhariya, naa pelam, naa bandhulu, naa baumaradi, ee rak, naa dabbu, naa social status, స్టేటస్ ఇలాగంటే దిస్ కైండ్ ఆఫ్ వ్యమోహమో దాంట్లో పడి పుణ్యము చేస్తారు యజ్ఞం చేస్తారు లేదా దేవాలయాలకి వెళ్తారు తర్వాత ఏమో సోషల్ సర్వీస్ ఏమో అన్నదానము చేస్తారు ఎంటైర్లీ ఫాల్స్ వాల్యూ సిస్టమ్ లో బతుకుతూ ఉంటారు అయ్యో దే ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ ప్రమో నా కశ్య పృష్ఠే स्वर्ग से पृष्ठे उपरिस्थाने सुकृते भोगायतने कर्म फल सर पोषल वाल्यू सर लेरस्टांग सर फा वाल्यू सिस्टम लीड़े इष्ट अं कर्म की फल उदा పూర్త అంటే సేవా వర్క్ సేవా కార్యం చేశాడు దానికి ఫలం ఉందా ఉంది ఫలం ఫలం లేకపోలేదు ఫలం వస్తుంది కూడా అసలు ఫలాన్ని గురించి మీరేమీ చింత చేయనే శ్రీకృష్ణుడు తొమ్మిదో అధ్యాయంగా చెప్తాడు త్రైవిద్యా సోమపా సోమపాహ పోతపా యజ్ఞేరిష్వా స్వర్గతి ప్రార్థయంతే త్రైవిద్యా త్రయీ అంటే వేదము మూడు వేదాలకు సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ వల్లవేసి వాటి ఎందు బోధింపబడినటువంటి కర్మలను చేసి పూత పాపా చాలా పవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపి ఏ రకమైన దోషములు తమకు రాకుండా చేసుకుని యజ్ఞములు చేసి ఈశ్వరుణ్ణ ఆరాధిస్తారు యజ్ఞరిష్వ ఎందుకు ఆరాధిస్తున్నారో తెలుసినా స్వర్గతి ప్రార్థయంతే అయ్యో ఇంత కష్టపడి ఇంత అభివృద్ధికి వచ్చి వీడు ఆఖరికి కోరీదేమిటంటే స్వర్గతి స్వర్గానికి వెళ్లాలి శ్రీనాథుడి రచనలు పెద్దన్న గారు మీరు తెలుగు సాహిత్యం చూసి తెలుస్తున్న పెద్దన్న గారు నాన్నయ్య గారు నేను లెక్కవేయను తర్వాతి కాలంలో వచ్చిన శ్రీనాథ యుగము అని పెద్దన్న గారు రచించిన కవితలు ఆ కావ్యాలు చాలా కల్మషంతో నిండి ఉంటాయి కట్టమధి రామలింగారెడ్డి గారు ఏ ఏకి పారేశాడు ఈ కావ్యాలని ఎందుకంటే ఎక్కడ చూసినా అప్సరసలు డ్యాన్సులు వర్ణనలు యాభై పేజీలు వర్ణన స్వర్గంలో అప్సరస డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వీళ్ళందరూ గుర్తు చూస్తూ ఉంటారు క్యా బాధే సో సాహిత్యంలోనే ఈ వ్యామోహం అంతలా ప్రవేశించిందంటే దాన్ని బట్టి మీరు ఒక ఒక పీరియడ్లో సోషల్ అండర్స్టాండింగ్ ఏ లెవెల్లో ఉండేదో మీరు అలా ఆలోచించవచ్చు ప్రవ ప్రవరాక్షుడు పేరు ఉంటారు రవరాక్షుడును ఏదో హీరోయిన్ ఎవరో ఉన్నారు నాకు పేరు గుర్తు వరూథిని ఆ వరూథిని పెద్దన్నగారు వర్ణిస్తాడు ఏమిటో ఆయన పిక్చర్ తా ప్రవేశపెట్టి వాట్ కైండ్ ఆఫ్ థింక్ ఇట్ ఈజ్ వెర్ ఈజ్ హీస్ కమిట్మెంట్ వాట్ ఈజ్ ది లెవెల్ ఆఫ్ హీస్ థింకింగ్ అని పెద్దన్న గారిని పెద్దన్నగారు మహాపండితుడు గొప్ప కవి అని చెప్పేసి పొగిడి వాళ్ళకి సంఖ్యకు లోట్లేదు బట్ యూ బిలీవ్ మీ పెద్దన్న గారిని గట్టిగా విమర్శించిన విమర్శకులకు లోటు కూడా లేదు ఐ నాట్ ఇంటెస్టెడ్ ఇన్ వన్ వే ఆర్ దే అదర్ ఐండ్ టెలింగ్ యూ హౌ స్వర్గతిం ప్రార్థ ఎంతే అంటే చాలా పెద్ద పెద్దవాళ్ళు కూడా మహాకవులు కింద లోకంలో చలామణి అయ్యేటువంటి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా ఈ స్వర్గము అనే మాట హెవెన్ దాని గురించి ఒక కల్పన భావన ఇట్ ఈస్ ఎవరీ అన్డిసైరబుల్ థింగ్ ఇట్ ఈస్ స్వర్గతిం ప్రార్థయంతే హెవెన్ విత్ ఇన్ ఆత్మస్వరూపంలోనే సంస్థ ఆనందము ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోలేనివాడు స్వర్గాన్ని ప్రార్థిస్తాడు స్వర్గతి ప్రార్థయంతే మంచిది తే పుణ్యం అసాధ్య యజ్ఞాన్ని శ్రీకృష్ణుడు అంటున్న మాటలను నేను మీకు కోట్ చేస్తున్నాను తే పుణ్యం ఆసాధ్య చేస్తారు కర్మలు చేస్తారు పుణ్యాన్ని సంపాదించుకుంటారు సంపాదించుకుని సురేంద్రలోకమశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ అంతేగా మనం ముండకంలో దానికి ఆల్మోస్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ అన్నట్టుగా ఉంటుంది వెర్స్ ముండకంలో వచ్చింది ఆ ఇంద్రలోకాన్ని అంటే స్వర్గలోకాన్ని పొందుతారు అక్కడ దేవభోగాల్ని అనుభవిస్తారు దేవభోగములో అంటే చాలా సోఫిస్టికేటెడ్ భోగములు అని అర్థం ఈ భోగములు ఎలా ఉంటాయంటే ఒక గ్రాస్ లెవెల్లో భోగాలు ఉంటాయి తర్వాత ఇంకా అంతకంటే హయ్యర్ సోఫిస్టికేటెడ్లో భోగాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఏపీ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ వెళ్ళారనుకోండి ఓ రకం భోగం ఉంటుంది వాడు వచ్చి భోజనం అదే ఏర్పాటు చేస్తాడు అదే రాజధానిలో వెళ్ళారనుకోండి a little more sophisticated as we were going to go to sophisticated we were going to business class we became more sophisticated edo meeku nenu local example isthunnanu as the level of pleasure seeking increases the subtlety pleasure seeking glow subtlety perugutundi then sensitivity perugutundi enta sensitivity ante meeku dinner ayina ventane i pick tooth pick ivaledu ankondu vado ఐ సా ఏ జెంట్మెన్ బికమింగ్ యాంగ్రీ వై యూ డోంట్ గివ్ మై టూత్ పిక్ అన్ యాంగ్రీ హీ బికమ్స్ యాంగ్రీ బాజ్ జస్ట్ నౌ ఐ హెవ్ టేకన్ డెనర్ అండ్ దెర్ ఇస్ నో టూత్ పిక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ హోటల్ ఇటీస్ హీ పేస్ హెవిలీ ఆల్సో దెర్ ఫార్ హీ డిమాండ్స్ విచ్ ఇస్ ఫెయిర్ ఫెయిర్ అండ్ ఆఫ్ బట్ దెన్ చూడండి ఆ సెటిల్నెస్ ఎలా పెరుగుతుందో ఇప్పుడు మీరు మామూలు సామాన్యమైన వాడికి ఒక కప్పు ఛాయ్ ఇచ్చారనుకుంటే తాగేసి వెళ్ళిపోతాడు అదే మీరు హయ్యర్ లెవెల్లో ఛాయ్ ఇవ్వాలంటే డికాషన్ వేరే ఇవ్వాలి పంచదారం ఇవ్వాలి ఈక్వల్ ఇవ్వాలి మిల్క్ ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి ఇస్తే ఆయన కలుపుకూడదు ఆయన యొక్క టేస్ట్కి తగ్గట్టుగా మీరు కలిపివ్వాలి వేడి తగ్గకూడదు పెరగకూడదు సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉండాలి ఎంత సటిల్ అంటే ఈ భోగ అలా సటిల్ సటిల్ పెరిగిపోతాయి తర్వాత మన యొక్క భోగ అలా సటిల్ గా సోఫిస్టికేటెడ్ అయిపోతుంటే ది పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్హ్యాపీ ఆల్సో ఇంక్రీసెస్ అదే ఇప్పుడు నాకు ఒక కప్పు ఛాయ్ ఇచ్చారనుకోండి నేను తాగేసి వెళ్ళిపోతాను రిక్షాలో తాగేసినట్టుగా తాగేసి వెళ్ళిపోతాను అదే స్వామీజీ ఛాయ్ అంటే చాలా స్పెషల్ కైండ్ ఆఫ్ ఛాయ్ అంటే యూ హ్యావ్ టు మేక్ ఎ వెరీ స్పెషల్ ఎఫర్ట్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఛాయ్ చాయ్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈజ్ సో ఈ విధంగా దివి దేవభోగా అన్నంటే దేవభోగాలు ఇలాగే ఉంటాయి మోర్ సొఫిస్టికేటెడ్ మోర్ సర్టిల్ అండ్ పీపుల్ బికమ్ మోర్ సెన్సిటివ్ ఆ భోగంలో ఇంత పిసర తేడా వచ్చిందంటే you become unhappy you make a scene and everybody is unhappy so the possibility of taking unhappiness increases kabattu devabhogallo adedho goppadanu anukodaniki vidaledi divi devabhoga mari shri krishnanta gopaga varni